నాలుగు వందల పదవ సంకీర్తన కరుణానిధి వికాన కచితే నెముగాని సరిగి బేసికి నిన్ను జరయ చోటున్నదా జరయచోటున్నదా లోపలి నిన్ను కనిమని పులువక ఆయపు కర్మమె బ్రహ్మమని ఉంటినీ చీయని నాచేతకునే సిగ్గుపడుటకాక ఆయమేమైనా నిన్ను సకల చైతన్యుడవై సరినాలో నుండగాను వికటపు విషయాల వెంట పారితీ ఒకరు రక్షించగా వేరొకరి పాలయిన నాకు తుక కాక దూరగ చోటున్నదా పట్టి శ్రీవెంకటగిరి ప్రత్యక్షమై ఉండగాను ఇట్టునట్టు వైకుంఠ మేళ కోరేను దిట్టనైనా నేరమి నే తెలిసి నవ్వుట ఇంతే చిత్తముగాక ఎంచగ చోటున్నదా